హరిభ్యో నమ హరి ఓ బ్రహ్మానందరమ సుఖం కేవలం జ్ఞానమూర్తిం సదృం తమిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం స ప్రధి సాక్షిభూత భావాణరీ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వప్లవీ విజ్ఞాన ఘన ప్రజవాహమస్ అహం తద శివసమర వ్యా శంకర తస్మదాచార్యపర్యంత పద్ గురు పర పర్రీగరుగో నమ సాయి రా అండి గురు ముప్పై నాలుగో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి ఆత్మ నిత్యమైనందున అందులో ఏ విధమైన వికల్పములు జరిగేందుకు వీలు లేదు మనోసంకల్పాలకు ఆత్మకు సంబంధము లేనందున ఆత్మ నిర్వికల్పమై ప్రశాంతమై ఉన్నది ఆత్మయందు వాసనల పెనుగులాట ఆత్మలో కదలదు అందుచే ఆత్మ పరిశుద్ధమై నిరంజనమై ఉన్నది శాస్త్రవాసన దేహ వాసన లోకవాసన అనే వాసనాత్రయం ఆత్మ ఏదో కదలదు వాసనాత్రయం చేత ఆత్మ కదలదు వాసనాత్రయం చేత జీవుడు కదులుతాడు వాసనాత్రయం చేత వృత్తి కలుగుతుంది వృత్తి వలన ఆలోచనలు కలుగుతాడు ఆలోచన వలన వ్యవహారం కలుగుతుంది వ్యవహారం వలన విషయం కలుగుతుంది విషయం వలన సుఖ రూపాలు కలుగుతాయి చకరుకాలు వలన ద్వంద్వవృత్కలు ఇలా జీవుడు భోగ్యంగా భోక్తగా మారిపోతాడు జాగ్రత్తగా దీనిని విషయ విరమణ చేయడం ద్వారా జ్ఞానం స్వరూప జ్ఞానాన్ని పొందే దిశగా వృత్తి నుంచి తదుపరి వృత్తి విరమణ ఆ తదుపరి వాసనాక్షయం సంకల్ప విరమణ అప్పుడు నిర్వికల్ప ఇట్లా జాగ్రత్తగా నిర్వికల్ప స్థితికి ఎవరైతే చేరారో వాళ్ళు ఆత్మనిష్ట పొందుతారు విరమణ నివృత్తి ద్వారా మాత్రమే ఆత్మనిష్ట సాధ్యమంది ప్రవృత్తి ద్వారా సాధ్యపడదు అది ఏ గుణమైనా ఏ వాసనైనా ఏ వృత్తి అయినా ఆఖరికే సాత్వగుణమైనా తత్వణం శుద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది కానీ అది సందర్భానుసారం పరిస్థితిని అనుసరించి తామసిక లక్షణం పొందుతుంది దానివల్ల గమనించి జాగ్రత్తగా విషయం విరమణ చేయాలి సాధకుడు వృత్తి నుంచి రెండో విమేట్లో వాసనాక్షయం వాసనాక్షయం తర్వాత ఏర్పడినటువంటి సంకల్పశక్తి ఏదైతే ఉందో ఆ సంకల్పశక్తి నుంచి కూడా